ప్రపంచంలో ఉన్న భోగాలన్నీ ఎక్కడెక్కడ అనుభవించవచ్చండి అంటే ఓ పెద్ద చాందాడంతో జాబితా చూద్దాం సరే ఎక్కడన్నా ఉంటే మోక్షం వస్తుందా అని అడిగా ఈ ఏడే ఈ ఏడింటిలోనే మోక్షం వస్తుంది ఎందుకని అంటే నువ్వు అది కాదని చెప్తుంది అది ఆ ఏడింటిలో ఉన్న విశేషం ఏంటంటే నువ్వు ఇది కాదురా బాబు అని చెప్పేది అనమాట నా ఇతి నా నేతి నేతి మహావాక్యాన్ని బోధించే పట్టణాలకు మోక్ష పట్టణాలని పేరు అన్నిటికంటే అన్నిటికంటే గో ఉత్తమ ఉపదేశం ఏమిటండి నేతి నేతి మహావాక్యం నువ్వేం చెప్తే ఇది కాదు కదా అంటాడు గురువు గారు ఇంతకు మించి ఏమన్నాడు నానా కష్టాలు ఏదో సాధనలు చేసి ఏదో చదువుకుని ఏదో అర్థం చేసుకుని ఇది అది కనపడిందండి ఇది కనపడిందండి అలా కనపడిందండి ఇలా కనపడింది అని గురువుగారు వెళ్ళి చెప్తాడు ఇది కాదు కదా నేతి నేతి మహావాక్యాన్ని ఉపయోగించాడు గురువు గారు అప్పుడు ఏమయ్యావు ఓ ఇంతకంటే ఏదో అని తెలుసుకోమంటున్నాడు ఇంతకంటే పరమును దర్శించమంటున్నాడు ఆ పరమన్న స్థితిలో ఉండమంటున్నాడు అనేటటువంటి సూచన దా నీతిలో అదైందా ఎంతయిన విషయం మన సనాతన ధర్మం వడ్డన చేశారండి ఇప్పుడంటే లడ్డూ పెడితే లడ్డూ మాయం పులిహోర పెడితే పులిహార మాయం పూర్వం అట్టలేదు అంటే ఏది పెడితే తినేసే సరే వడ్డన అయ్యే వరకు వెయిట్ చేయాలను ఎందుకనిట చిట్ట చివరిలో అభీకరణ అంటే ఒకటి గుర్తు చేస్తారు అన్న అభీకరణ అంటే చెప్పు గుర్తు పెట్టుకోండి వేదాంతంలో చాలా మర్మంగా చెప్తాను అభిజ్ఞానము అభీకరణ ఈ రెండు విశేషం అన్నమాట నువ్వు గుర్తు చేసేది అభిజ్ఞానం నువ్వు ఈశ్వరుడు గుర్తు చేయడం అభిజ్ఞానం ఇవేమీ సత్యం కాదని చెప్పడం అభీకరణ అక్కడ చాలా పెట్టారు కాకరకాయ వేపుడు రకరకాలన్నీ పెట్టేశారు నిన్న నేను దృష్టిని ఆకర్షించే చాలా పెట్టారు అక్కడ భక్ష్య భోజ్య చోష్య లేహ్యములు ఎన్నో పదార్థాలన్నీ అక్కడ వడ్డించారు నాలుగు నాలుగు పదహారు వడ్డించి చివరికి చెప్తున్నాడు నాయనా ఇది సత్యం కాదు ఆ చెప్పేదాకా వెయిట్ చేయి ప్లీజ్ వెయిట్ ఏ దేంతో చెప్పాడండి అమృత స్వరూపం ఏదా అమృత స్వరూపం అను చెప్పడానికి అమృత లక్షణం ఉన్నటువంటి నేతిని వడ్డించారు పంచామృతాలలో ఘృత ఒక భాగం ఆ ఘృతాన్ని చివరికి వడ్డించి నాయన నాయితీ నేతి. చూడండి ఏ వడ్డించండి నీ వడ్డించయ్యా బాబు ఏమిటి వడ్డించి నీతి నాయితీ ఇది సత్యం కాదు ఈ నాలునాలు పదహారు వేసుకు తింటాం సత్యం కాదు ఈ నాలునాలు పదహారుతో తయారైన అన్నమయమైనటువంటి అన్నాదమైనటువంటి అన్నమయం సత్యం కాదు ఈ అన్నమును తయారు చేయడానికి కారణమైనటువంటి బ్రహ్మము అన్నంచ బ్రహ్మ అది కూడా సత్యం కాదురా బాబు పరబ్రహ్మమే సత్యము చూడండి ఆ చెట్ట నేతి పొట్టు వేయకుండా తినేసేటటువంటి పద్ధతి లేదు ఏమిటయ్యా అంటే రుచి కోసం కాదు ఇది సత్యం కాదని చెట్ట చెప్తున్నాడు అనమాట అది అభీకరణ చూడండి మన సనాతన ధర్మంలో భోజనం చేయడం కూడా యజ్ఞమే ఏదో అదేదో ఆ పెద్ద పెద్ద యాగాల పేర్లు చెప్పి అదంతా యజ్ఞం అని అనుకోవద్దు ప్రాణయజ్ఞం గాలి తీసుకుని విడవడం కూడా యజ్ఞమే భోజనం చేయడం కూడా యజ్ఞమే స్నానం చేయడం యజ్ఞమే జపయజ్ఞం జప స్నానం అని స్నానమే లేదు జప స్నానం చేయనటువంటి వాడు వంద సదార్లు మునకలేసినా గంగానదిలో లాభం లేదా ఏం ప్రయోజనం లేదు సారే సార్కు జప స్నానం చెయ్యాలి ఉచ్ఛ్వాస నిశ్వాసం జరిగిన ప్రతిసారి నీలో జపం జరగాలి అంతా సహజమై ఉండాలి వాడు స్నానం చేసినటువంటి వాడు ఇలా ప్రతి దానిని మన సనాతన ధర్మం రోజువారీ జీవితంలో నిన్ను సంగత్వ సదనం నుంచి విడుదల చేస్తాను ఎంత పర్ఫెక్ట్గా పెట్టారు చూడండి ఉదయం లేచావు లేస్తూనే భగవాన్ నామస్మరణి స్నానం చేస్తూ జపయజ్ఞం ఆ తర్వాత ఉపాసన ధ్యానం చేస్తూ జపయజ్ఞం మానసిక యజ్ఞం ఆ మనసు అనేది లేదని చెప్పడమే ధ్యానం అంటే జ్ఞానం అంటే ఏమి లేదు ధ్యానం అంటే మనసు లేనిదని నిరూపించబడమే ధ్యానం యాజ్ సింపుల్ యాజెక్ట్ అది ఎవరికైతే నిరూపితమైందో వాడు ధ్యానమే ఒకప్పుడు ధ్యానం ఒకప్పుడు ధ్యానం లేకపోవడం ఉండదు వాడికి ఎందుకని వాడికి మనసు లేదని తెలుసు కాబట్టి మనసు లేదని నిర్ణయం అయిపోతే ధ్యానం పూర్తి ఇది సమాధి నిష్ట కలిగే ప్రయోజనం సమాధి మనసు తోచినప్పుడు నేన నేప్రజ్ఞింది మనసు తొయ్యనప్పుడు నేననే ప్రజ్ఞ ఎల్లప్పుడూ ఉంది దానికి సంగత్వం లేదు చదవక్తి లేకుండా రాగరహితుడై కర్మలు ఆచరించినచో మనిషి బద్ధుడు కాడు అంతే సింపుల్ ఆచింది ఇప్పుడు అదంతా చెప్పింది ఇదే విషయం స్నానం చేయి జపయజ్ఞంగా స్నానం చేయి భోజనం చెయ్యి యజ్ఞంగా భోజనం చేయి అలాగే నిద్రపోయావు సమాధి నిష్ఠుడవై నిద్రపో నిద్రలో మునిగిపోమాక సమాధి నిష్ఠుడవై నిద్రపో అప్పుడు ఏమైపోయింది ఈ శరీరంతో చేసే అన్ని పనులు యజ్ఞేశ్వరుడు అప్పుడు ఇది ఈశ్వరుడు ఈ నామరూపాలి నువ్వు బంధించలేదు అప్పుడు ఇది సాధనంటే ఇలా నీ ప్రతి రెపపాటు సాధనలో మారిపోయింది సాంగత్వం లేదప్పుడు అప్పుడు అసంగుడవు కాబట్టి్రహ్మత్వం బ్రహ్మనిష్ట దేంతో మొదలవుతుంది అసంగత్వంతో ప్రారంభం అవుతుంది సరే